అమ్మ అమ్మ నేనెవరు నువ్వే జీవిత భీమా అమ్మ అమ్మ పాపెవరు పాపే రేపటి రూపం అమ్మ అమ్మ నాన్నెవరు నాన్నే ప్రేమానందం అమ్మా అమ్మ నువ్వెవరు నేనే ఇంటికి దీపం